క్షత్రియ విష శూద్రాణ పరంతపకర్మా ప్రభక్త ప్రభవర్గు ఆ వారి వారి జన్మ ప్రకృతి వలన కలిగిన గుణములనుసరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు చేయగల కర్మలు విభజింపబడినవి ఇందులో పరమార్థమేమో విను తపశౌ క్షాంతి ఆర్జవమే జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వజం బాహ్యాభ్యంతర ఇంద్రియముల నిగ్రహము తపస్సు బాహ్యాభ్యంతర శౌచము విషయముల చేత ప్రేరేపింపబడని ఓర్పు బ్రహ్మతత్వమునూసరించు రుజుప్రవర్తన తత్వమునందు శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానము గురు పరమాత్మ శాస్త్రములయందు శ్రద్ధ ఇవి బ్రాహ్మణులకు స్వభావ ఉండవలసిన కర్మలు వారి ప్రకృతి స్వభావంలో కూడా ఆచరించవలసిన కర్మలు శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్యపనం దాన ఈశ్వర భావ క్షాత్రం కర్మ స్వజం ఆ యుద్ధమునందు శూరత్వము పరాక్రమము ధైర్యము నేర్పు యుద్ధము నుండి పారిపోకుండుటయను దానమిచ్చు బుద్ధి ప్రజలను పరిపాలించు స్వభావము ఇవి క్షత్రియులకు స్వభావసిద్ధమైన కర్మలు క్షణిజ్యం వైశ్యకర్మ స్వజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్భావం कृषि गोरक्षण व्यापार स्वभाव सिद्धम सेवारूपकर्म शूद्रुन स्वभाव सिद्धम कर्म ే కర్మ్యభిర సంసిద్ధి నర స్వర్మ నిరతీం యథా విందతిృణు తన తన ప్రకృతి స్వభావ సిద్ధమైన కర్మలయందు నియమితుడై ఆయా కర్మలను నియమంతో ఆచరిస్తున్నవాడై మానవుడు సంసార స్థితిని గుర్తించగలిగే చిత్తశుద్ధిని పొందుతాడు క్రమంగా ముక్తుడౌతాడు యేన ప్రవృత్తిభూతనామిదం తమభ్యర్చ్య సిద్ధిం విందవ సర్వవ్యాపి అయిన సచిదానంద పరంబ్రహ్మము నుండి జారిపడుట సర్వభూతములకు ఈ దుఃఖభూయిష్టమైన సంసార గతిపట్టినది సంసార దుఃఖముతో పోల్చితే వర్ణ జాతిభేదం లేకుండా సర్వప్రాణులకు దుఃఖం ఒక పరిమాణమే ఏ ప్రాణి అయినా సర్వవ్యాపి అయిన పరంబ్రహ్మమును కోరి వారి స్వభావసిద్ధమైన కర్మలను చేస్తే సాధనబుద్ధితో తత్వదృష్టితో చేస్తే కర్మలలో నిండి ఉన్న ఆ సంసార దుఃఖమును గుర్తించగలుగుతాడు సంసారస్వరూపమును గుర్తించి దుఃఖము నుండి తప్పించుకునుటకు నిజసాధనకర్మను ఆచరించి అప్పుడు ముక్తిని పొందుతాడు ఇలా కాక సంసారబుద్ధితో స్వభావసిద్ధమైన కర్మలను చేస్తే ఇంకా మోహంలో పడతాడు ేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్నియత క నాప్నోతి కిల్విషం ఆ దేహగతమైనందువలన దేహాదుల దోషమునకు గురియ్ అసంపూర్ణముగా ఆచరించినప్పటికీ చక్కగా అనుష్టింపబడిన దేహాదుల ధర్మం కంటే ఆత్మతత్వజ్ఞానము సాధన శ్రేయస్కరం స్వభావసిద్ధమైన కర్మలను చేస్తున్నను తత్వ సాధన చేసినందువలన వాటిని అతిక్రమించిన వాడై సంసారతాపమును పొందడు సహజం కర్మ కౌన్య సదోషమే నజేత్ సర్వరంభాయి దోషేణ ధూమేనాగ్నిరివృత ఆ జునా మానవునికి సహజమైనది సహజమవలసినది అయిన సాధనకర్మను శాశ్వత సుఖమును తత్వదృష్టితో అనుసరించుటను దేహాదుల వలన దోషము కలుగుతున్నప్పటికీ విడువకూడదు ఎందుకంటే దేహేంద్రియాదులతో చేసే సర్వలౌకికర్మలు కూడా ఈ దోషప్రభావంచేత సరిగా చేయలేక అసంపూర్ణములుగానే చేస్తారు అలా చేద్దామనుకున్నా ఇలా అవుతుందనుకున్నా కూడి కూడివస్తుందనుకున్నా ముప్పురాదనే అనుకున్నా అని అంటూ ఉంటారు విచారణ చేయలేక విధి అనే కల్పిత పదార్థమునందు తమ స్థితిని ఆరోపించి దోషములతో గుణకర్మలను చేస్తూ ఇంకా ఆశాదోషమును పెంచుకునే కంటే సాధనకర్మను ఆచరించి దేహాదులను శుద్ధి చేసుకునుట మంచిది అసక్తుద్ధి జిత విగతస్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమా సతి ఆ ఈ విధంగా బాహ్యకర్మలైన యజ్ఞాదులయందుకూడా తత్వదృష్టి సాధనకర్మబుద్ధి ఉండాలని చెప్పాను ఇలా తెలుసుకుంటే త్యాగమునకు సన్యాసమునకు అసలు జ్ఞానసాధనయందుగల తత్వదృష్టిని విను బాహ్యకర్మల విషయములన్నిటి ఎందు ఆసక్తిలేనివాడై దేహేంద్రియాదులే ఆత్మ అను తప్పుడు భావములను జయించి నిజ ఆత్మస్వరూపమును గుర్తించినవాడై లౌకిక భోగములందు స్పృహమాత్రంగా కూడా ఇచ్చలేనివాడై పరమమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు సాధకుడు సమాసేన కౌన్య నిష్ట పరా అర్జున నైష్కర్మ్య సిద్ధిని పొందిన సాధకుడు ఏ జ్ఞాననిష్టను అనుసరించి పరంబ్రహ్మను పొందుతున్నాడో జ్ఞానమునకు ఏది పరిపూర్ణస్వరూపమో పరమమైన నియమమో అటువంటి జ్ఞాననిష్టాక్రమమును క్లుప్తంగా చెప్తాను తెలుసుకో నిజ సాధకుని సాధనకు అంతులేదు పరిపూర్ణతలో తృప్తి చెందడు శుద్ధ యుృతమాయమీన్విషయా త్యక్ రాగద్వేషు తన నిజ ఆత్మయే పరంబ్రహ్మమని తెలిసినందువలన సంశయ విక్షేపములు లేని బుద్ధి చేత సాధనను సాగిస్తున్నవాడై ప్రకృతిని నిగ్రహించు ధైర్యంతో దేహేంద్రియమనోబుద్ధులను నిగ్రహించి ఆత్మానుభవమునందు నియమించి బాహ్యములైన శబ్దాది విషయములను విడిచి దేహధారణ నిమిత్తమైన రాగద్వేషములను కూడా విడిచి వివితీలఘ్వాశీయమానసోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత ఏకాంత స్థలమునందు నివసిస్తూ ఆత్మానుభవమును సేవిస్తున్నవాడై మితభోజనమును చేస్తున్నవాడై మనోవాక్కాయములను నియమించినవాడై ఎల్లప్పుడూనూ ఆత్మానుసంధాన రూపధ్యానమునందు నిమగ్నుడై కనపడేవి కనపడనివి అనబడే విషయమునందు సంపూర్ణ విరాగమును అవలంబించినవాడై కామం పరిగ్రహం విముచ్య నిర్మ శాంత బ్రహ్మ భూయాయ కల్పతే దేహాత్మ దేహాత్మభావమునందు ముండిపట్టుదలను తత్వసాధనయందు సాత్విక గర్వమును జగద్విషయమునందు కామమును క్రోధమును పరపదార్థములను గ్రహించుటను విడిచి దైహిక జీవితమునందు మమత్వాభిమానములను విడిచి శాంతుడై సాధకుడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు బ్రహ్మభూత ప్రసన్నాత్మా నోచతి నంక్షతి సమస్స భూత మద్భక్తిభతే పరా తెలిసి పొందుటకు అర్హుడై సాక్షాత్కారపు ఆనందమును పొంది అనాత్మ పదార్థములను గురించి విచారించడు కోరడు సర్వప్రాణులయందు సర్వత్ర తను పొందిన నిజాత్మభావమునే చూస్తూ జీవభావమును విడిచినందువలన సముడై పరమమైన నాభక్తి స్థితిని పొందుతున్నాడు या माम या ततो माम तत्वतो मिजाति विशते तदन నాయందుగల ఈ పరమమైన భక్తి చేత ఎవరెవరికి వారి వారి దృష్టిలో నేను ఎలా తెలియబడుతున్నానో నిజంగా సర్వాతీతమై నేను ఎలా ఉన్నానో ఈ నిజానిజభేదములను గుర్తిస్తూ సాధకుడు నన్ను పొందుటకు వలసిన విధంగా తత్వదృష్టితో నా నిజస్వరూపమును తెలుసుకుని నన్ను పొందుతున్నాడు సదా మధ్మ్యపాశ్రయత్ ప్రసనతి శాశ్వత పదం అవ్యయ నన్ను తత్వదృష్టితో ఆశ్రయించిన నా భక్తుడు దేహేంద్రియమనో బుద్ధులతో సాధన కర్మను ఆచరిస్తూ నా అనుగ్రహము వలనూ అయిన నా తత్వము పొందుతున్నాడు मत्पर बुद्धि उप्रिचि सतत विवेकयुतम बुद्धिचेता సర్వ సర్వగుణకర్మలను బాహ్యకర్మలను నా తత్వం కొరకు విడిచి నేనే పరమగతిగా గలవాడవై తత్వదృష్టితో సాధనకర్మను ఆచరించు ఎల్లప్పుడూ చిత్తమును నాయందు నిలిపినవాడవుక చిత్తర్గా మత్ ప్రసరిసి అథత్ మంకారాత్ నోష్యసి వినంక్ష్యసి నా తత్వమునందు చిత్తమును నిలిపిన వాడవై నా అనుగ్రహం వలన సంసారబంధములైన సమస్త కార్యకారణరూప ప్రతిబంధకములను దాటగలం కానీ నా బోధను విని కూడా దేహాభిమానంచేత దేహాత్మభావంచేత ఆచరించకపోతే నాశనమవుతాం హంకారమాశ్రిత్యైతి మన్యసే మిథ్యైవ్యవసాయ ప్రకృతి దేహాత్మ భావమును కౌగిలించుకుని సాధనకర్మను ఆచరించనని ఇంకా నీవే అంటే సాధనకర్మాచరణను తప్పించుకునే నీ ప్రయత్నం కేవలం భ్రమయే నీ త్రిగుణాత్మక ప్రకృతి నిన్ను గుణకర్మలయందు ప్రేరేపించినప్పటికీ నీ పూర్వజన్మల సద్వాసనల వలన నీ మానవ స్వభావ ప్రకృతి గుణకర్మలలో కరిగే దుఃఖమును తప్పించుకునుటకు సాధనకర్మను ఆచరించమని నీ వంటి సాధకుని ఆజ్ఞాపిస్తుంది స్వజేన కౌన్య నిబద్ధస్వేన కర్మ కతుం నేసి మోహాత్ కరిష్యసి వశో అప్పుడు మానవజన్మ స్వభావమునకు బుడవై గుణకర్మలలోని దుఃఖమును తప్పించుకోవడానికి నీవు ఆచరించనన్న సాధనకర్మను తప్పక ఆచరిస్తావు కాని గుణప్రకృతి చేత ఆకర్షింపబడుతున్నందువలన తెలిసి తెలియని విధంగా సాధనకర్మను ఆచరిస్తావు ూతృ అర్జున తిష్టతి భ్రామయన్సూతారుూఢాని మాయ ఆ అర్జున ఈశ్వరుడైన పరంబ్రహ్మకూడా సర్వభూతములలో భూతభావములకు విలక్షణమైన తన స్థానంలో ఉండి యంత్రం మీద బొమ్మ ఆడుతున్నట్లు అందరూ వారి వారి గుణప్రకృతికి వశంకాకుండా తన ఉనికిని గుర్తించేటట్లుగా ఆడిస్తున్నాడు శేణ భారత తర శాంతి స్థానం ప్రాశ్వతం నీ త్రిగుణాత్మక ప్రకృతి మానవ స్వభావ ప్రకృతి మధ్య నిశ్చయించుకోలేక తెలిసీ తెలియని విధంగా ఆసాధన కర్మనే ఆచరిస్తున్నప్పటికీ విలువను గుర్తించలేక దుఃఖించేకంటే ఆ ఈశ్వరునే శరణు పొందు అర్జున ఆ పరంబ్రహ్మ శాసనమును శాస్త్రవిధినీ గుర్తించి జ్ఞానివై సర్వభావంచేత ఆ పరంబ్రహ్మను శరణు పొందు తత్వ దృష్టితో సాధన కర్మను ఆచరించు పరం బ్రహ్మనైనా అనుగ్రహం गुह्यतर ममृश्य तशेण यथेसी तथा कुरु హస్యముల కంటే రహస్యమైన తత్వజ్ఞానము నాచేత చెప్పబడినది ఎంత చెప్పినా ఎంత విన్నా చివరికి నీ బుద్ధి ఎలా నిశ్చయిస్తే అలాగే చేస్తావు కనుక ఈ తత్వజ్ఞానమును మధ్యలో నీ దృష్టితో కలుషితం చేయక పూర్తిగా తత్వదృష్టితో వివేచన చేసుకో విచారణ చేసుకో ఆ తరువాత నీకు ఎలా ఇష్టమైతే అలాగే ఆచరించు